మహా అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ రక్షకుడ విమోచకుడ ఇస్రాయేలీల తండ్రి మీకు వందనాడు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ దినమంతా ప్రభాన్ని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులుగా ఉంటూ ఈ దినమంతా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించినందుకు నైనా మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టినందుకు ఆ రీతిగా మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతగానో వందనాలు స్తుతులు నాయన స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయమందు మీ ప్రియులతో కలిసి ప్రభ నేను స్థుతించి ఆరాధించులాగున ప్రార్థించలాగున నీ స్వరం వినుభవలాగున మాకు కల్పించిన ధన్యతను బట్టి కృపను బట్టి నీకు ఎంతగానో వందనాలు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభువ ఏసయ్య నీకే యువేగములకు కలుగును గాక హలెలుయ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానున్న గొప్ప దేవుడు తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి ఇదిగో ప్రభ ఈ జరగబోయే ఆరాధన అంతట్లో ప్రభ మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యం మీరు మాట్లాడండి మా ప్రతి ప్రార్థన ఆలకించమని మా యొక్క ప్రభ తండ్రి ప్రతి ఒక్క స్థుతులపై మీరు ఆశీనులవమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభు ప్రభుయేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయేసు నా ప్రాణమును కాపాడి నూతన భల మొసగేను నా ప్రాణమును కాపాడి నూతన భల మొసగేను స్థుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్థుతి గీత ములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు ఏసుని రక్త మందు ముక్తి లభించేను స్థుతించేదన్ ఏసుని రక్త మందు ముక్తి లభించేను స్థుతించేదన్ ఏసుని నీత్య జీవము పోందేదాను నిశ్చయం ఏసుని నీత్య జీవము పోందేదాను నిశ్చయం ేనా స్తు సుమములు సుమరం ఇసునకేనా స్తులు సుమధురం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు ప్రభుయసు కల్లి గర్భమునే ఎరిగి న ప్రేమించిన్ తల్లి గర్భమునే ఎరిగిన ప్రేమించిన్ తల్లిని మించిన ప్రేమా చూపిన మరువని ప్రేమా తల్లిని మించిన ప్రేమా చూపిన మరువని ప్రేమా తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు బూర శబ్దముతో నివరుడించు దూతలతో భూర శబ్దముతో నివారు దించు దూతలతో నా కైగాయ పడినా బంగారుని మోము నా కైగాయా పడినా బంగారుని మోము రక్షణతో నిక్షించేద వీక్షింపన్ రక్షణతో నిక్షించేదం వీక్షింపన్ నా ప్రియుడా పప విమోచకుడా ప్రభుయూ నా ప్రియుడా పప విమోచకుడా ప్రభుయూ సూర్యచంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవా వృక్షమునా చెంత జీవనదిని చేరి జీవా వృక్షమునా చెంత జీవనదినీ చేయా హల్లు ఎల్లప్పుడూ హల్లెలుయా హల్లెలుయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు నా ప్రాణమును కాపాడి నుతన బలముసగేను నా ప్రాణమును కాపాడి నుతన బలముసగేను స్థుతిగితములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్థుతిగితములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచ ప్రభుయసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయేసు అల్లలే థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజులు అందరికీ పరిశుద్ధ ఆత్ముడాసు పంపిన వాడవు నీ వేగా పరిశుద్ధాత్ముడా ఏసు పంపిన వాడవు నీ సర్వాధికారి సత్యస్వరూపి సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయా My family. I will be the segue. I will be the segue. I will be the segue. మనం కలసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా ఎసు పంపిన వాడవు నీ వేగా పరిశుద్ధ ఆత్ముడా ఎసుని చూడాలని ఎసు వలె ఉండాలని నా ఆశయ్యా ఎసుని చూడాలని ఎసువలె ఉండాలని నా ఆశయ్యా నన్ను ఎసువలే మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా నన్ను ఎసువలె మార్చుటకు పంపబడిన ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా పారిశుద్ధ ఆత్ముడా ఎసు పంపిన వాడవు నీ వేగా పారిశుద్ధ ఆత్ముడా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా అశయ్యా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా అశయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో తండ్రి చిత్తం చేయు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 పరిశుద్ధ ఆత్ముడా ఎసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నీలో ఏకం కావాలని నా ఆశయ నీతోనే ఉండాలని నీలో ఏకం కావాలని నా ఆశయ్యా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడాసు పంపిన వాడవు నీ వేగా పరిశుద్ధ ఆత్ముడా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన ఇప్పుడే దిగిరమ్మయ్యా సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన ఇప్పుడే దిగిర ammaya naalo neevu neelo nenu naalo neevu neelo nenu కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా పరిశుద్ధాత్ముడా ఏసు పంపిన వాడవు నీ వేగా సర్వాధికారి సత్య స్వరూపి సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను ప్రార్థన చేస్తాం పరిశుద్ధుర బగుదేవ వదనాలైనా మహోన్నతుడ తండ్రి మీ కృతజ్ఞ తల్లిసయ్య ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి యొక్క సాయంత్రం సమయం నా మీ సమయం గడిపే అవకాశాన్ని బాగానిచ్చినారు ఈ తండ్రి ఎన్నో ప్రాంతాలలో నడిపించినారు అనేకమైన పనులలో విజయం దయచేస్తున్నారు వాటన్నిటిని బట్టి మీకు వందనాలు డ్రైవింగ్ టైంలో ప్రభ వెహికల్కి ఏ సమస్యలు లేకుండా తండ్రి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు వందనాలనైనా ముఖ్యంగా ఈ సాయంత్రం సన్న మీ వాక్యాన్ని ధ్యానించిన ఆశపడుతుండగా మా అసంతృప్తి పరిచయం అనేక పర్యాలు మీరు మాట్లాడే గొప్ప దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడినారు వాటిని మా జీవితంలో పాటించినప్పుడు విజయం అనుగ్రహించినారు జీవం ఈ యొక్క వాక్యం గురించి ముందు ధ్యానిస్తుండగా మీ యొక్క జీవాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం ఎక్కడెక్కడ తను మళ్ళీ చీకటి ఉందో అక్కడ మీ వెలుగుని ప్రకటించండినైనా ప్రసరింపజేయండి తండ్రి దుష్ట శక్తులు పారిపోవలసిందే చీకటి శక్తులు పారిపోవలసిందే యేసు క్రీస్తు పరుషుధనామం అటువంటి వెలుగుగా మీరున్నారనైనా మా హృదయంలో నివసిస్తున్నది మీకు వందనాలు నూతనంగా మమ్మల్ని వెలుగు మయం చేయమని ప్రార్థిస్తున్నాం మేము ఎక్కడ వెళ్ళి ప్రకటించినా అనేకులకి ఆ వెలుగు ప్రకటించబడల్లా అనేకుల జీవితాలలో వెలుగు ప్రసరించలాగిన దుష్ట శక్తులు పారిపోలాగిన అనేకుల జీవితాల రక్షణ కార్యలు స్వస్థలు జరగాలని ప్రార్థిస్తున్నాం మీరందరితో మళ్ళీ మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను బలపరచండి స్థిరపరచండి మీరు అక్కడ వరకు సిద్ధపరచుకొని మహిమ పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి మామెన్ ఈ యొక్క సాయంత్రం వాక్య ధ్యానము అన్న అంశం గురించి కొంతసేపు మీతో పాటు ధ్యానించాలని ఆశపడుతున్నాను వాక్య ధ్యానం లేక ధ్యానం దేవుని వాక్యాన్ని ధ్యానించడం అన్న విషయాన్ని ముఖ్యంగా ఇది మనం బైబిల్ అనేక ప్రాంతాలలో చూస్తూ ఉంటాము మరి విశేషంగా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి వర్షం నుంచి ధ్యాని చదువుతూడు ఇది జ్ఞాపకం చేయబడుతుంది దుష్టుల ఆలోచన చెప్పిన నడువక అదొక జీవన విధానం ఈ లోకపు ఆలోచనలు దుష్టత్వం అన్నట్టు ఈ లోకంలోన్నదంతా దుష్టత్వమే కాబట్టి ఈ లోకపు ఆలోచనల ప్రకారంగా నడవడం దుష్టత్వం పాపుల మార్గంలో నిలవక పాపులు అంటే ఎవరంటే అక్రమం చేసేవాళ్ళు అన్యాయంగా సంపాదించుకుండే వాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు వాళ్ళ మార్గాలలో మనం పోనే పోవద్దు అన్న విషయాన వాక్యం జ్ఞాపకం చేస్తుంది అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక చాలా మంది ఏమంటారంటే ఎంటర్టైన్మెంట్ అవసరం బ్రదర్ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఒత్తిడికి గురైన మనుషులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఒత్తిడికి గురి అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు మరి వారికి ఆ ఒత్తిడి నుంచి విడుదల కలగాలంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అవసరం అందుకే ఆ జోక్స్ టీవీలలో ఉండే జోక్స్ పుస్తకాలలో జోక్స్ కొంత మీకు ఎంటర్టైన్ చేస్తే ఆ ఒత్తిడి నుంచి విడుదల పడతారు అని చెప్పాడు అన్నట్టు అది అపహాసకుల జీవన విధానం అన్నట్టు ఇక ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ఆలసిపోతున్నా ప్రభువు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు ప్రయాసపడి భారం సమస్య జండరా నా నేను మీకు విశ్రాంతినిస్తున్నాడు తర్వాత మీ చింత యావత్తు నా మీద మోపం కాబట్టి మన ఒత్తిడి మన చింత దేని విషయంలో బాధపడుతున్నామా వాటి అన్నిటినీ ఆయన మీద మోపాల కాబట్టి ధ్యానము అక్కడ చెప్తుంది ఏంటంటే ఆ మూడు రకాల జీవన విధానాలను విడిచిపెట్టి యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అనుంది అయితే ధన్యత అంటే ఏంది అనేది మనం మత్తై సువార్థ ఐదవ అధ్యాయాల చూస్తాము అనేకమైన ధన్యతలు అక్కడ ఉన్నాయని మనం ఎప్పుడన్నా ఒక అవకాశం ఉన్నప్పుడు చూపిస్తాం కదా చాలా సమాచార ధ్యానించిన వాక్యం అది ఎన్నో ధన్యతలు ఉన్నాయి మత్తయ్య సువార్థ ఐదవ అధ్యాయంలో కాబట్టి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎన్నో ధన్యతలు మన జీవితంలో వస్తాయి ధన్యత అంటే బ్లెస్డ్ అన్నట్టు బ్లెస్డ్ అంటే ఆశరింపబడ్డ వాడవు దానికి ఆపోజిట్ శపించబడ్డ వాడవ అంటే రక్షింపబడ్డ ఆయన ఆశీర్వాదాలకు యోగ్యులం కానీ ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలా ఆయన చెప్పిన వాక్యానికి విధేత చూపించాలా బైబిల్ అంతట్లో బహు ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే ద్వితీయోపదేశకాండం అది మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పరియాయలు ఆ పుస్తకంలోని విషయాలని జ్ఞాపకం చేసేవాడు మనుషులకి కాబట్టి ద్వితీయోపదేశకాండం ద్వి అంటే రెండు రెండు ఉపదేశములు మొదటిది ఆశీర్వాదాలకి లేక ధన్యతకు సంబంధించిన ఉపదేశము రెండవది శాపానికి సంబంధించిన ఉపదేశాలు అంటే ఓ రీతిగా అవిధేత వలన శాపం తెచ్చిపెట్టుకుంటారు అని చెప్పేది రెండవది అన్నట్టు కాబట్టి రెండిటి మధ్యలో దేవుడు మన నిల్లా పెట్టుకున్నాడు నీ యొక్క నీ యొక్క తీర్మానం అన్నట్టు నీకు ఎటువంటి జీవితం కావాలా ధన్యత కలిగిన జీవితం కావాలన్నా శాపార్థమైన జీవితం కావాలన్నా అది తీర్మానం అన్నట్టు కాబట్టి లోకమంతా శాపపూరితమైన జీవితాన్నే కోరుకుంది కానీ ధన్యతను కోరుకోలేదు మనం మటుకు ఏసు క్రీస్తు మరణ బూస్తాపన పురుద్ధాన్ని స్వీకరించడం వలన ఆయన పాపంలో ఆయన రక్తంలో కడుక్కొని మన పాపంలని శుద్ధులుగా చేసుకొని ఆయన నిమిత్తమై సాక్షులుగా జీవిస్తున్నందుకు మనకు ధన్యత వస్తుందన్నట్టు కానీ దాన్ని నువ్వు తీసుకోవాలా క్లెయిమ్ చేసుకోవాలా ఏ రీతిగా చేసుకోవాలంటే ధ్యాన ధ్యానించడం వాక్యాన్ని ధ్యానించకపోతే ఆ ధన్యత రాదన్నట్టు ఎందుకంటే దావిదు రాజు ఆ విషయాన్ని మన జ్ఞాపకం చేసిండు మొదటి కీర్తన గ్రంథము మంత్రదంలో యహోవ ధర్మశాస్త్రాన్ని దీవారాత్రంలో ధ్యానించుట అంటే దీవారాత్రంలో ఎవరన్నా ధ్యానిస్తారా అంటే చాలామంది ఉన్నారు ధ్యానించటం మనమే ధ్యానిస్తలేం తేడా కాబట్టి ధ్యానించడము ఏంది ఉదా ఉదాహరణకి నువ్వు పరీక్షకు ఎన్ని గంటలు ఆ పుస్తకాలు చదువుతూ ఉంటావు పరీక్ష పుస్తకాలు నీ చదువుకు సంబంధించిన పుస్తకాలు కొంతమంది నాకు తెలుసు పదహారు గంటలు చదువుతారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ కావాలంటే మినిమం పదహారు గంటలు చదవాలంట వాడు కొడతాడు కూడా పరీక్ష పదహారు గంటలు బాగా పుస్తకాలు చదివి చదివి ఐఏఎస్ సివిల్ స్టాప్ ఎగ్జామ్స్ కొడతారు అది ఒక ఫార్ములా అన్నట్టు పదహారు గంటలు ధ్యానించిన వాడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా బయటకు వస్తాడు అన్నట్టు కానీ ఆ సీక్రెట్ వాడు పాటిస్తుండే అన్యుడు కానీ క్రైస్తవులు మర్చిపోయారు ఆ సీక్రెట్ ఏంది ఆ సీక్రెట్ దివారాత్రంలో ధ్యానించడం ఇట్లా ధ్యానించడం దావిద్రాజు రాసిన కీర్తనలు చూసినప్పుడు ఆయన ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాడు ధ్యానించడం అంటే నేను చెప్తున్నాను ఏందనేది అది మతపరమైన జీవితంలో పోయింది అన్న విషయాన్ని నేను అనేక పర్యలు జ్ఞాపకం చేస్తుంటాను ఏదో ఆచారబద్ధంగా వాక్యాలు చదువుకొని వెళ్ళిపోతారు అందుకు మర్చిపోతారు ధ్యానించేవాడు మర్చిపోడు ఎగ్జామ్ కొరకు ఎట్లా సిద్ధపడతాడో వాటిని అట్లనే వాటి హృదయాలలో భద్రపరుచుకుంటాడు ఎప్పుడు అడిగినా చక్క చక్క చెప్పగలడు అన్నట్టు ఉదాహరణకి మన గ్రూప్ లో మనం చూస్తాం ప్రకటన గ్రంథము నీళ్లు తాగినట్లు చెప్పేస్తూ ఉంటారు చక చక చక చక్క చెప్పేస్తుంటారు ఎవరైనా కానీ ఎందుకు దాన్ని ధ్యానించినాం కాబట్టి కొన్ని సంవత్సరాలు మూల మూలలో ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఏమున్నాయి ఆ ప్రవచనాలన్నీ మనము ధ్యానించుతా ఉంటాం ఎందుకంటే మనం దాన్ని ఎంతగానో ఎన్నో సమాచారాల నుంచి విపరీతంగా దాంట్లో నానబడిన వాలం కాబట్టి ఈ పుస్తకం చదివేవాడు ధన్యుడు వాడికి ఆశీర్దం అని వాక్యం కాబట్టి మనకు ధన్యత ఇచ్చేయండి దేవుడు ఎందుకు దాన్ని విపరీతంగా ధ్యానించడం మనం ఎన్నిసార్లు చూసినా చివరికి అడిగే పోతా ఉంటాం టూ నుంచి దాన్ని ధ్యానిస్తున్నాం కొత్త మనకి టూ నుంచి అదే రీతిగా ఆయన వాగ్దనాలన్నిటినీ ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ధ్యానించడము అంటే ఏంది అంటే బైబిల్లోని వాక్యాలని లేక అంశాలని వాటిలో దాచబడ్డ ఆ యొక్క బయటికి తీసుకొని మన జీవితాలకు అవలంబించుకోవడమే ధ్యానించడం అన్నట్టు ఉదాహరణకి వాళ్ళు చేస్తారు ఆ ఉంటారు కండ్లు మూసుకొని ఊపిరి పీల్చుకుంటా అది ధ్యానం కాదు అది అది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటాం గాలి పీల్చుకొని విడిచిపెట్టడం అనేది ఒక వ్యాయామం అది ధ్యానం ఎట్లయింది ధ్యానం అనేది కేవలం బైబిలే చెప్తుంది ఎట్లా ధ్యానించాలని దేవుని వాక్యమే దాని మీద నువ్వు ఆధారపడితేనే కానీ ఆ వాక్యములోని జీవము నీళ్ళకి రాదు ధ్యానించకపోతే మటుకు నీకు కార్యలు జరగవు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనలు అన్నీ ఆయన సరిధిగిపోతూ ఉంటాయి కానీ నీ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుని యాక భక్తులు చెప్పినట్లు అది నెరవేరాలంటే మటుకు నీకు దృఢమైన నిశ్చేత ఉండాలా ఆ వాక్యం పట్ల ఆ దృఢమైన నిశ్చేత ఎప్పుడు వస్తుంది ధ్యానిస్తేనే ఇంకా వేరే మార్గమే లేదన్నట్టు కాబట్టి ఉదాహరణకి ఒక్క వాక్యం నేను మీకు చూపిస్తే చూడండి అపోస్తల కార్యము ఎవరైనా ఎవరి ఉంటే కూడా చదవచ్చు అపోస్త కార్యము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అదేదనగా దేవుడు నజరేడైన ఏసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునున్నదియే దేవుడు ఆయనకు తోడయ్యున్నును ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచను అపవాది చేత పీడింపబడ్డ వారిని అపవాది చేత పీడింపబడి ఉన్న వారిని అందరినీ అనుంది కదా కొందరి అనుందా అందరినీ ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎట్లా ధ్యానించాలా ఏసు ప్రభు గురించి అక్కడ చెప్పబడుతుంది ఇప్పుడు మనం ధ్యానిస్తా ఉన్నాం ప్రభు దేవుని చిత్తం అని కొలసలు రాసిన పత్రిక మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు ప్రభు జ్ఞానమందు వరదలాలంటే ఇటువంటి వాక్యాలు తీసుకుంటాం చూడండి ఉదాహరణకి ఇందాగా చెప్పినట్లు అపుష్లకరం పాదవ అధ్యాయం ముప్పై ఎనిమిది అవసరంలో బాసారు చదువు బ్రదర్ అదేదనగా అదేదో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది దేవుడు తోడై ఉండెను కనుక ఆయన మేలు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచు సంచరించు చూడను ఇప్పుడు ఈ వాక్యంలోని సత్యాన్ని మనం గ్రహించాలంటే ధ్యానించకపోతే ఎప్పుడు గ్రహించమన్నట్టు అవి ఎన్నిసార్లు చదివినదే ఈ వాక్యం కానీ ఇప్పుడు ఈ వాక్యంలోనిది ఏమేమి ఉన్నాయి అనేది అవన్నీ ఆ వివరంలని మనము బయటికి తీసుకొని వాటన్నిటినీ ఒక కనీసం ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ధ్యానించడం అనుకో నువ్వేం తెలుసుకుంటావంటే పరశుదాత్మ అభిషేకము దేవుని యొక్క శక్తి దాని దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు పాయింట్ నెంబర్ త్రీ అది పాయింట్ నెంబర్ వన్ పరశుదాత్మ అభిషేకం పాయింట్ నెంబర్ టూ దేవుని శక్తి పాయింట్ నంబర్ త్రీ దేవుడు అతనికి సహాయకుడు ఉన్నాడు నీకు పరిశుధాత్మ ఉన్నంత మాత్రమే సరిపోదు దేవుని శక్తి ఉన్నంత మాత్రమే సరిపోదు నీకు దేవుని యొక్క సహాయం కూడా అవసరం అప్పుడే ఆయన అపవాది చేత పీడింపబడ్డ వారిని అందరినీ స్వస్థపరచు కాబట్టి ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ నేను చూపిస్తున్నా ప్రతి రోగము అపవాది నుంచే వస్తది అని అట్లా జరుగుంది ఇది నేను అనేది మెడిటేషన్ అంటే అర్థం ఏంటంటే ఇట్లా ఒక గంట సేపు ఈ వాక్యం చుట్టే తిరుగుతూ ఉండు మూసుకొని మెడిటేషన్ అంటే కంటిన్యూస్గా దాన్నే ధ్యానిస్తాను నేను ఇవన్నీ వాక్యాలన్నీ నేర్చుకున్నానంటే మెడిటేషన్ ద్వారానే నేర్చుకున్నా నీకు ఈరోజు చెప్తున్నాను సీక్రెట్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ప్రభు నీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి వాటన్నిటిని తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఉంటాడు నువ్వు తిరిగి జ్ఞాపకం తీసుకుంటావు దేవుడు సహా దేవుడు పరిశుధాత్మ చేత మన ప్రభుని అభిషేకించాను ఆయన శక్తిని అనుగ్రహించాను ఆయన సహాయం చేశాను ఇట్లానే ధ్యానిస్తూ ఉంటాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అప్పుడు అందుకే ఎన్నో కొన్ని గంటలు వెళ్ళిపోతుంటుంది మెడిటేషన్ ఉపవాసం ఉన్నప్పుడు ముఖ్యంగా మెడిటేషన్ చేయమని చెప్తాం లేకపోతే ఎంతసేపు ప్రార్థన చేస్తావు ఏమని ప్రార్థ అంశాలు ఎన్ని ఉంటాయి మహా అంటే పద అంశాలు అనుకో ఇరవై అంశాలు ఎన్ని అంశాలున్నాయి ఎన్ని గంటలు ప్రార్థిస్తూ అంశాల గురించి కొంతసేపు వర్షిప్ చేసుకుంటావు పాటలు పాడుతూ మరి కొంతసేపు మెడిటేట్ చేస్తూ ఏం మెడిటేట్ చేస్తూ ఆ వాక్యాన్ని తిరిగి తిరిగి నెమరేసుకుంటా ఉంటాం తిరిగి తిరిగి రెమరేసుకుంటుంటాం మన ప్రభు గురించి అక్కడ నేమ ధ్యానిస్తున్నాం ఏమని ధ్యానిస్తున్నాం పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు అనుగ్రహించాను తర్వాత ఆయన శక్తిని అనుగ్రహించాను తర్వాత ఆయన సహాయం చేశాను దాని వలన అతడు అపవాది చేత పీడింపబడ్డ వారిని అందరినీ స్వస్థపరిచను కాబట్టి ప్రతి అనారోగ్యము అపవాది ద్వారానే అనుగ్రహి ఉంది వస్తూ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండే దేవుడు కాబట్టి ఇప్పుడు ఏంటర్థంటే దాన్ని నువ్వు కంటిన్యూస్గా అట్లనే ధ్యానిస్తా ఉంటే ఏమి ఏంటంటే స్టార్ట్ అయిపోతాయి నీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఎందుకంటే అక్కడ ఉంది అపవాదిత పిండి బాడ్ అందరినీ కొందరిని కాదు అన్ని రకాలు ఇంగ్లీష్ లో అయితే అట్లా లేదు ఎవరైనా చదువుతారు ఇంగ్లీష్ లాజరేత్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ విత్ పవర్ టూ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ దట్ వర్ ఒపరెసిడ్ ఆఫ్ హీలింగ్ ఆల్ అని ఉంది అవును హీలింగ్ ఆల్ దట్ వర్ ఒపరెసిడ్ ఆఫ్ ద డెవిల్ డు వచ్చి ఒపరేషన్ ఒపరేషన్ అంటే వాడి వాడి కాళ్ళ క్రింద తొకబడడం అన్నట్టు అంటే అయితే వాడిని కాళ్ళ క్రింద తొకబడితే రకరకాల రోగాలు వస్తాయి అని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తున్నట్టు ఒపరేషన్ అంటే అదే కారణం అంటే ఒపరేషన్ అంటే తొక్కడం అన్నట్టు బలవంతంగా ఒకడు వాడి కాళ్ళ క్రింద ఇతరులను తొక్కడమే ఒపరేషన్ అంటాం లేక సపరేషన్ అంటాం ఇక్కడ మటుకు ఒపరేషన్ ఉంది పదం కాబట్టి వాడి కాళ్ళు దొక్కిండండి వాడి కాళ్ళ క్రిందికి వస్తే మనకి అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం అన్నట్టు దేవుడు అతనికి తన యొక్క పరిశుధాత్మ అభిషేకం ఇచ్చిండు దాని తర్వాత శక్తిని ఇచ్చిండు దాని తర్వాత సహాయకుడు ఉన్నాడు కాబట్టి అపవ అపవధిచేత పీడింపబడుతున్న వాళ్ళు పీడింపడం ఇప్పుడు ఎంటబడడం పీడించడం అంటే ఇట్లా తల చుట్టూ తిరిగినట్లే అన్నట్టు కొన్నిసార్లు ఆ దోమలు గాని ఈగలు గాని కానీ తిరుగుతూ ఉంటాయి చుట్టూ అనుకుంటా అది భరించరాని ఇరిటేషన్ ఉంటుంది అట్లా వీడు కూడా అపవాది మనుషులని పిడిస్తా ఉన్నాడు అందరినీ అపవాది చేత పీడింపబడ్డ వారిని అందరినీ ఆయన స్వస్థపరిచిండు మనం అనొచ్చు అపవాది చేత పీడింపళ్ళకి విడుదల కల్పించిండని కదా వాక్యం ధ్యానించడం అంటే చెప్తున్నాను ధ్యానించడం అంటే ఇట్లా ఇట్లా వెతుక్కోవాల ప్రశ్నలు వెతుక్కొని అవును పీడించడం అంటే ఏంది పీడిస్తే సతాయించడం అన్నట్టు కదా మళ్ళీ స్వస్థత ఎందుకు రావాలా అంటే వాడికి ఏదో రోగం ఉందన్నట్టే కదా అట్లా ఆలోచించాలా అన్ని రకాల రోగాల నుంచి అన్ని రకాల సమస్యల నుంచి అత అక్కడ స్వస్థత ఇచ్చండి కాబట్టి ఇప్పుడు ఇది నెరవేరుతుంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మెడిటేషన్ అవును ఆ రోజు ఆయన ఆ రీతిగా స్వస్థపరిచడ్డు అపవాది చేత పీడింపబడ్డ వారిని అందరినీ ఆయన నిన్నా నేడు నిరంతరం ఏకరీతంగా ఉన్నాడు ఈ రోజు కూడా స్వస్థపరుస్తాడు అదన్నట్టు మెడిటేషన్ కాన్సిక్వెన్సెస్ అంటాం వాటిని ఏ వాక్యం తీసుకున్నా ఇదే సీక్రెట్ నేను చెప్పాడు అది ప్రవచనాలే కావచ్చు లేక కీర్తన గ్రంథమే కావచ్చు ఉదాహరణ చూడండి ఇప్పుడు కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఎక్కువ మనం ధ్యానిస్తూ ఉంటాం దీన్ని ఎట్లా ధ్యానిస్తామో చూడండి నా ప్రాణమ్మ నేను ఈ వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఎన్నెన్నో సీక్రెట్స్ నేను కనుక్కున్నా ఎన్నెన్నో హీలింగ్ సీక్రెట్స్ కనుక్కున్నా ఇందులో నుంచి ఆ ఎంతో మంది జీవితంలో వాడినప్పుడు ఎంతో మంది సాక్షాలు ఇచ్చారు అవును ఈ వాక్యం నెరవేరుతుందని ఎందుకు నెరవేరుతుందంటే మెడిటేట్ చేస్తేనే ధ్యానిస్తేనే నెరవేరుతుంది లేకపోతే ఏమైందంటే ఇప్పుడు చదివిననుకో ఇంకొక హాఫ్ అన్ అవర్కి నీ మైండ్లో ఉండదు ఉదయానికి అసలే గుర్తుకుండదు నేను ఏం చదివినా కూడా తెలియదు పోయిన ఆధ్వర్యం ఏం వాక్యం విన్నావో తెలియదు ఎందుకంటే మనము మతిమర్పు జీవులం కదా ప్రతిదీ త్వరగా మర్చిపోతా ఉంటాం అందుకనే ప్రభు మనకి ఈ యొక్క ధ్యానము దీవారాధనలు ధ్యానము అన్న ఒక ఆజ్ఞని ఇచ్చిండి మనకి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వాడు ఎట్లా ధ్యాన్యత ధ్యానిస్తా కొద్దీ ధ్యానిస్తా కొద్దీ ఆ వాక్యంలో ఉన్న ఆ జీవమంతా వాడి హృదయంలో బలంగా నాటుకుంటుంది అన్నట్టు అప్పుడు వాడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడ్డ చెట్టు ఉంటాడు అంటే మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో ఉంటాడు తర్వాత ఫలిస్తూనే ఉంటాడు జీవితాంతం ఏ పని చేసినా సక్సెస్సే ఎక్కడ అడుగు పెడితే సక్సెస్సే అసాధ్యమైన అన్నీ సాధ్యమైపోతూ ఉంటాయి ఊహించని అన్నీ నువ్వు చేయగలుగుతూ ఉంటావు ఉదాహరణకి నీ కంప్యూటర్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోకుండా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ వాక్యం నెరవేరాలా కాబట్టి నువ్వు చట్టెట్లా సాధ్యం ప్రదంటే ప్రభుకి సమస్తం సాధ్యం ఆర్ట్స్ స్టూడెంట్ అయినా నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎట్లా వచ్చింది మ్యాథమెటిక్స్ అంటే తెలియదు సైన్స్ అంటే తెలియదు మళ్ళీ సైన్స్ మ్యాథమెటిక్స్ ఎట్లా వాడుతున్నాను ఈరోజు మ్యాథమెటల్ మ్యాథమెటికల్ మోడల్ బిల్డింగ్ తయారు చేస్తూ ఉంటాను ఎట్లా తయారు చేయగలుగుతున్నా కాబట్టి వాక్యాన్ని మెడిటేట్ చేసేటప్పుడు ఆ వాక్యాలున్న ప్రతి అంశము ప్రతి లేక భాగము నీ జీవితంలో అది నెరవేరాల్సిందే ఉదాహరణకు చూడండి నూట కీర్తనలో మొదటి వస్తున్నాం నా ప్రాణమా యుహోవాను సన్ను తించుము సన్ను తించడం అంటే ఏం చెప్పండి ఎవరన్నా చెప్పగలరా సన్ను తించడం అంటే బ్లెస్ చేయడం అని అర్థం మీరు చెప్పండి మనిషి దేవుని ఎట్లా బ్లెస్ చేస్తాడు ఇంగ్లీష్లో అయితే ఉంది చదివితే మీరు చూడండి మెడిటేషన్ గురించి చెప్తున్నాం కదా మెడిటేషన్ చేస్తుంటే ఇవన్నీ ఆశ్చర్యంగా బయటకు అంటే దేవుడే కదా నేను ఆశ్రయించాల్సింది నువ్వు ఉల్టా దేవుని ఎట్లా ఆశ్రయిస్తావు బ్లెస్ ద లాడ్ అని స్టార్ట్ అవుతుంది వాక్యమే బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ నా ప్రాణమా యూహోవాను సన్నతించము అంటే బ్లెస్ ద లాడ్ అయితే నా ప్రాణమా అంటే నీ యొక్క జీవం గురించి మాట్లాడుతు నీ జీవము యోహోవాని సన్నతించరు నా అంతరంగం ముందున్న అంటే అప్పుడు నేను ఐడెంటిఫై చేసిన దీని మెడిటేషన్లో అంతరంగం ఏముంది నాకు నా శరీరంలో ఉన్న ఏ దవై ప్రతి అవయవంలో జీవం ఉంది ప్రతి అవయవము ఒక మనిషిలాగా పోల్చబడుతుంది మన శరీరంలో దేవుడు తయారు చేసిండు గుండె ఒక అవయవం ఒక మనిషిలాగా ఊపిరితిత్తులు ఒక మనిషిలాగా కాలేయము ఒక మనిషిలాగా దాని తర్వాత కార్జం అంటాం కదా దాని ప్రేగులు ప్రతి కిడ్నీస్ ఉదాహరణకి మూత్రగ్రంథములు అంటాం కదా ఇవన్నీ వాటన్నిటికీ ఒక రకమైన మెమరీ ఉందని సైన్స్ చెప్తా ఉంటుంది అవన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి ఒకదానికొకటి అందుకొని అట్లా పెట్టింది దేవుడు అంతరంగం అంతరంగం ఉన్న సమస్తమా అంటే ప్రతి జీవ గురించి కూడా మాట్లాడుతుండ అక్కడ అయితే ఇప్పుడు దీన్ని ధ్యానించినప్పుడు ఇట్లా నా అంతరంగం ఉన్న ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము అంటే ప్రతి అవయవము నీ శరీరంలో ప్రతి అవయవము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించాలంట నువ్వు దానికి చెప్పాలా ప్రతి అవయవానికి చెప్పాలా మెడిటేషన్ ద్వారా తెలిస్తే ఇవన్నీ ఇంకేదో కామెంట్రీస్ ఇంటర్నెట్లో పోయి వెతికితే దొరకవు ఇవి ఎందుకంటే అది ఆర్ట్ పోయిందని చెప్పింది అనేక పర్యాలు ఆ యొక్క కళ్ళ కదా ధ్యానించే కళ్ళ వాక్యాన్ని ధ్యానించడం నువ్వు ధ్యానిస్తా ఉంటే ఇప్పుడు ఆయన ఆ నూట మూడవ అధ్యాయంలో ఆయన ఆయన నుంచే మేము నేర్చుకుంటున్నాం రాజు నుంచి ఉదాహరణకు రెండో వర్షం నా ప్రాణమా యూహవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటామా నువ్వు చిన్నప్పుడు పుట్టిన కాలు మొదలుకొని ఈ రోజు వరకు నీ జీవితంలో ఆయన ఏమేమి ఉపకారాలు చేసిడో అవన్నీ ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటామా అదే ధ్యానించడం అంటే అన్ని జ్ఞాపకం చేసుకుంటా నేనైతే చిన్నప్పటి నుంచి నేను ఏ ప్రాంతంలో పుట్టినను అక్కడి ఏ ప్రాంతానికి తీసుకొచ్చి నన్ను ఆ స్థలాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఏవి కూడా మర్చిపోకుండా ధ్యానిస్తూ ఉంటా వందనాలు చెప్తూ ఉంటారు దేవునికి ఎన్ని ఉపకారాలు చేసి ఉండే ఆయన మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ ఎలక్ట్రిక్ రెండు సార్లు మేజర్ ఎలక్ట్రిక్ షాక్స్ రెండు సార్లు చనిపోయేవాడిని మేజర్ యాక్సిడెంట్ దొర్లి ఎంతో దూరం దొర్లుకుంటూ యాక్సిడెంట్ అయ్యి అవన్నీ జ్ఞాపకం తీసుకుంటుంటాను నేను ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇప్పుడు ఒక్కనే ఉంటారో కూర్చుంటా కదా ఇంట్లో అన్ని నాన్ స్టాప్ ధ్యానిస్తూనే ఉంటాను నెమర్ వేస్తూ ఆయన చేసిన ఉపకారాలు ఏ మర్చిపోకుండా భయంకరమైన రోగాల నుంచి విడుదల కల్పించండు డాక్టర్లకు అంతు పట్టని రోగాల నుంచి విడుదల కల్పించండు భయంకరమైన అలర్జీస్ నుంచి విడుదల కల్పించండు ఎన్నెన్నో సమస్యల నుంచి విడుదల కల్పించండు దేనికి పనికి రాని నన్ను అందరిలోకెల్లా ఎక్స్ట్రీమ్ డల్ ఉంటుంది ఇంట్లో మేమెంత మొత్తం ఆరు మంది పిల్లలు ఆరు మందిలో అందరూ ఒకరిని మించిన ఒకరి ఇంటెలిజెంట్ పిల్లలు కానీ నేను ఒక్కరిని అన్నిట్లలో డల్ చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో డల్లే నేను కానీ ఈరోజు దేవుడు అందరికెల్లా ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిండు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా మర్చిపోకుండా ఏ విషయంలో అందరూ వీడు ఎట్లా వీడు ఎట్లా బతుకుతాడో ఆరు అనేటోళ్ళు ముఖ్యంగా మా నాయన మామ అందరు పిల్లలు పర్లేదు కానీ వీడు ఎట్లా బతుకుతాడో అని మా నాయన మామతో మాట్లాడేవాడు ఒకరోజు నేను గిన్న అది రూమ్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఏడుపుతా చిన్నప్పటి నుంచి ఏడిపే మన జీవితాలు కానీ ఆయన చేసిన ఉపకరణంలో దేని కూడా మరొకము దాన్ని మనం ధ్యానిస్తూ ఉండాల తర్వాత ఆయన నీ దోషంలో క్షమించువాడు ప్రభావ నా దోషంలో అన్నిటినీ క్షమించినవునైనా అది మెడిటేషన్ అన్నట్టు నీ సంకటంలో అన్నిటినీ కుదుర్చువాడు ఒకటి కాదు రెండు కాదు ప్రభా ఎన్నో సంకటంలో నా జీవితంలో ఉండే అన్నిటినీ కుదిరించిన నీకు వదనాలనైనా ఎన్నిసార్లు యాక్సిడెంట్స్ అనే రెండు మేజర్ యాక్సిడెంట్స్ రెండు సార్లు ఎలక్ట్రిక్ షాక్స్ హ్యూజ్ ఫోర్ ఫార్టీ వరల్డ్స్ ఎలక్ట్రిక్ షాక్ అది మొత్తం ఇట్లా ప్రాణం పీల్చేస్తుంది బాడీలకి వెళ్ళి ఆ క్షణంలో ఇట్లా ఎగి ఎవరు ఎత్తి పడిసినట్లు దూరం ఎగిరిపడ్డాను నేను నుండి నీ ప్రాణంలో విమోచించున్నాడు ఎన్నిసార్లు నాలుగైదు సార్లు విమోచించున్నాను ఈరోజు ఇవన్నీ నెరవేరుతున్నాయి నా జీవితంలో అందుకు నేను ధ్యానిస్తున్నా వాటిని తలపూస్తున్నా జ్ఞాపకం చేసుకుంటున్నా కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు నీకు వదనాలు కావా నాకు పెట్టినవి అది ధ్యానం ఇప్పుడు చూడండి ఐదవ వచనంలో పక్షిరాజు యవనం వలే నీ యవనము కొత్త దగ్చి ఉండునట్లు ఇది నువ్వు ధ్యానిస్తే ఏమైతే తెలుసా నీకు అరవై ఏళ్ళు ఉండొచ్చు ఈరోజు నీకు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు నీకు యాభై ఏండ్లు ఉండొచ్చు కానీ నీ వయసుకు తగ్గినట్లు ఉండకపోవచ్చు ఈరోజు నీరసించి దుఃఖంతో అలసిపోయి బలహీనంతో ఉండొచ్చు ఇప్పుడు నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావు పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవనం కొత్త దగుచి ఉండు నువ్వు ఇక్కడ వాగ్దానం ఉంది ప్రవ్వ పక్షిరాజు యవనం పక్షిరాజు అంటే తెలుసా మీకు వరకన్నా డేగా అంటారు దాన్ని డేగా ఈగిల్ అంటారు ఇంగ్లీష్ లో అదంట దాని గురించి ఎన్నిసార్లు ఒకసారి ఎప్పుడు నేను దీర్ఘంగా మెడిటేట్ చేసి ధ్యానించి ప్రకటించిన పక్షి రాజు గురించి ఇది డెబ్బై సంవత్సరాలు బతుకుతుంది ఏ పక్షి కూడా డెబ్బై సంవత్సరాలు బతకదు తెలుసా ఏ జంతువు కూడా డెబ్బై సంవత్సరాలు బతకదు భూమి మీద ఉండేది ఒక కుక్క కనీసం పది నుంచి పదిహేను మహా అంటే ఇరవై సంవత్సరాలే బతుకుతుంది దాని తర్వాత బతకదు అది వాటికి అంతే పిల్లుళ్ళు అంతే పది పదిహేను పన్నెండు సంవత్సరాలు అంతే కష్టంగా చనిపోవాల్సింది అవి కానీ ఇప్పుడు ఇది నివరేసుకోవాలా నేను ఎంతగానో అలసిపోయిన నా జీవితంలో ఆ ఎంతో అనారోగ్య పాలైపోయినాను నా శరీరం అంతా కృషించిపోయింది నేను త్వరగా వృద్ధాప్యానికి అనుకుంటున్నావేమో కానీ ఈ ఐదవ వాక్య వచనాన్ని ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా పక్ష అది ఎంత ఉన్నత స్థితిలో ఎదుగు ఎగురుతుంది ఆకాశం ఎగురుతూ ఉంటుంది ఆ ఒక్క పక్షే అంత పైకి ఎగరేడు ఈ సృష్టిలో ఇంకా ఏ పక్షి ఎగరదు వేరే పక్షులు ఎగరలేవు ఎందుకంటే వాటిని రెక్కలు ఇరిగిపోతాయి అంత పైకి పోతే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పైన గాలి ప్రెషర్ ఈ గద్ద డేగా సారీ గద్ద కాదు డేగా ఒక్కటే అంత పైకి ఎగరగలదు కాబట్టి అటువంటి యవనము నీకు ఇస్తా అంటే నీ పాతది క్రొత్తగా అని చెప్తున్నాడు అంటే ఎంత అలసిపోయినా నువ్వు నీ జీవితంలో కృషించిపోతున్నా నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇంకా నా జీవితాంతం ఈ మందులతోనే బతకాలా ఈ మందులు లేకపోతే అదవుతుంది ఇదవుతుంది అని చెప్తుంటారు కొంతమంది కాబట్టి ఇప్పుడు మెడిటేట్ చేసినప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏం తెలుసా అది జీవం నీలోకి వచ్చేస్తుంది ఎందుకంటే వాక్యంలో జీవం ఉంది అది నీ శరీరంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీ హృదయంలోనికి ఆటోమేటిక్ వచ్చేసి నిజంగానే నీ యొక్క ఏజ్ కంప్లీట్ మళ్ళీ ఒక ఇయర్స్ వి బ్యాక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే కొత్తది అవుతుంది వాగ్దానం ఉంది అక్కడ అన్ని మేలు ఎంతగా నష్టపోయినావో దానికి ఆపోజిట్ గా మేళ్లతో నిన్ను తృప్తి పరుస్తాడంట నీ హృదయం ఇప్పుడు ఈ ఎంత చెప్పినా ఒకటే విషయం నేను చెప్పేది ఏంటంటే వాక్యాలని మనము ధ్యానించకపోతే అవి నీ జీవితంలో కార్యాలు జరిగావు అన్నట్టు ఇందాక అన్ని రకాల రోగాల నుంచి స్వస్థపరిచే గొప్ప దేవుడైనా అన్ని రకాల రోగాలు అవన్నీ దృష్టి నుంచి పుట్టినాయి కానీ ఈ సైన్స్ ప్రకారంగా నువ్వేం చేస్తావు సైన్స్ విధంగానే అదే సత్యం అనుకుంటావు అప్పుడు ఏమవుతుంది ఈ పనికి రాకుండా పోతుంది ఈ వాక్యం నీ జీవితంలో కాబట్టి ఈ లోకపు జ్ఞానము వెర్రితనం మీకు తెలుసు కూడా మరి దాన్ని మెడిటేట్ చేస్తారే డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ వస్తే దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఏదో చెప్తే దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటారు ఆ హెల్త్కి సంబంధించిన విషయాలు వాటి మీద ధీరంగా మెడిటేట్ చేస్తూ ఉంటారు వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం అందులో జీవం ఉంది కాబట్టి దాన్ని మెడిటేట్ చేయాలి మనం ఏడో వచనలు ఏమంటుండంటే ఆయన ఆయన మోసకు తన మార్గంను తెలియజేశాను మోసకు ప్రవక్త కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఎప్పుడైనా ప్రవక్తలకే మార్గం తెలియజేస్తాడు ఎందుకంటే తాను సంకల్పించిన వాటి తన దాసులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభువు ఏది చెయ్యడి లోకంలా తాను సంకల్పించిన వాటిని ఏవి చేయాలన్నా తన బిడ్డలకు ముఖ్యంగా దాన్ని దాసలైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమి చేయడు ఇప్పుడు నువ్వు దీన్ని ధ్యానిస్తే నువ్వు మూషకు తన మార్గం తెలియజేసినప్పుడు నాకు కూడా తెలియజేస్తాడు అది ధ్యానం అన్నట్టు దాని అవుట్కమ్ అన్నట్టు అది ధ్యానం కాదన్నట్టు మోసకి ఎన్నో మార్గాలు తెలియజేసి దేవుడు అవును పడవన్నీ వనరాలను అయినా మోసేకి చూపించినావు ఆయన ఐదు కడ్డంలు బైబిల్లో అవన్నీ దేవుడు చూపించినాయి కదా మార్గాలు అవన్నీ మన కొరకు భద్రపరిచి మూసకి వాటన్నిటినీ మీరు చూపించినారు ప్రభా మార్గాలు అసలైన మార్గం మీరే కదా నాకు కూడా చూపించే ప్రభా మార్గాలు అని ధ్యానించడం అన్నట్టు కాబట్టి ప్రతిదీ మనము నీ మన జీవితాలకి వర్తించుకుండేటట్లు వాటిని మనము ధ్యానిస్తేనే కానీ కార్యం జరగదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా లేకపోతే ఉన్న హెల్త్ ప్రాబ్లం నుంచి నీ జీవితాంతం కొమిలిపోతూ కొమిలిపోతూ నీ ఆయుషంతా చెడగొట్టుకొని పోగొట్టుకుంటావు చాలా మందిని చూస్తాం ఒకటి ఏంటంటే వాడికి ఉన్న దాన్ని ఆనందించకుండా లేని దాని గురించి ఏడుస్తూ ఉంటారు ఇది మనకి తరచుగా గమ గమనించేది మన విధానాలలో మన జీవిత విధానాలలో నీకెంతో ఎన్నెన్నో గొప్ప గొప్ప క్రియలు దేవుని జీవితాల్లో చేసి వాటి అన్నిటి తలపొస్తూ నేను మనం వేసుకుంటూ అది ధ్యానించడం అనేది కాబట్టి ఆ ధ్యానంలో నువ్వు నిమగ్నమైనప్పుడు ఏమవుతుందంటే తిరిగి తిరిగి తిరిగి తిరిగి అది నిశ్చేతకి తీసుకొని వస్తుంది అన్నట్టు తన వాగ్దానాలన్నిటినీ దేని పట్ల ఆత్రంతో ఆతారంతో పరిగెత్తావు లేకపోతే వాడు ఒక ఐడియా ఇస్తే అక్కడ పరిగెత్తావు వీడు ఒక ఐడియా ఇస్తే ఇక్కడ పరిగెత్తుతావు అట్లా ప్రతి ఒక్కరూ ఇచ్చే ఐడియాస్ పట్టుకొని నువ్వు పరిగెత్తుతూనే ఉంటావు నీ జీవితాంతం ఉదాహరణకి పౌలు ఈ విషయాలు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తుంటాడు ఆయన ఎట్లా ధ్యానించేవాడు పుస్తకాలని ఆయన ఉంటాడు వాటిని ఎట్లా ధ్యానించగలిగిండు అట్లా ధ్యానించడం వలన ఎన్నెన్ని విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చి ఈరోజు మనకి పత్రికల రూపకంగా భద్రపరిచిండు ఆయన వాటిని ధ్యానించకపోయింటే ఖచ్చితంగా రాకపోయాడు అయితే నేను ఒకటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క ధ్యానము బైబిల్ వాక్యంలోని వాక్యం మీద వాక్యాన్ని ధ్యానించడము బహు కష్టతరం ఈ రోజులలో ఎందుకంటే వెనకడికి ఏం పనులు ఎక్కువ పనులు ఉండకపోయాడు మనుషులకి ఈ టెక్నాలజీ ఉండకపోయేది మొబైల్ ఫోన్స్ టెలివిజన్ సెట్స్ ఇవన్నీ ఏం ఉండకపోయేది రేడియో అంటారా పొద్దున్న ఒక రెండు గంటలు మధ్యాహ్నం ఒక అర్ధ గంట సాయంత్రం ఒక రెండు గంటలే పనిచేస్తుంది రేడియో ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది రేడియో ఆ రోజుల మనుషులు ఒక గంట సేపు ఏడే మినిట్ వాళ్ళు ఏం చేయాలా ఏదో ఒకటి చదివేటవాళ్ళు పుస్తకాలు చదివేవాళ్ళు బైబుల్స్ చదివేటవాళ్ళు ఏది పడితే చదివేటవాళ్ళు అట్లా ధ్యానించేటోళ్ళు అన్నట్టు ఈరోజు లేదు అట్లా ఈరోజు ఫుల్ ఫాస్ట్ లైఫ్ కదా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటాం దీన్ని మనం నీకు అవకాశమే లేదన్నట్టు అట్లా తయారైపోయింది లోకపు విధానాలు ఆటోమేటిక్గా నీ చెయ్యి మొబైల్ ఫోన్ మీదికి పోతుంది ఆటోమేటిక్గా నీ చెయ్యి మౌజ్ మీదికి పోతుంది ఆటోమేటిక్గా నీ చెయ్యి రిమోట్ కంట్రోలర్ మీదికి పోతుంది అట్లా తయారైపోయిందంటే అందరూ ఒక అదేమంటాం తెలుగులో ఏమంటాం అందరూ వశీకరణంలో ఉన్నారు అంటే ఒక మంత్రం మంత్రగాడు ఎట్లా కంట్రోల్లోకి తీసుకుంటాడో అట్లా కంట్రోల్లోకి తీసేసుకున్న వాడు మనలందరినీ ఆటోమేటిక్గా మొబైల్ తీసేస్తాం ఏది రుద్దుతనే ఉంటాం దాని మీద చేతులు అరిగిపోయేంతవరకు అదే రీతిగా రిమోట్ తీసుకొని ఒత్తుతూనే ఉంటాం ఆ బ్యాటరీ అయిపోయేంత వరకు అసలు తృప్తే ఉండదు అవన్నీ ఎంత రుద్దినా ఎన్ని చేంజెస్ చేస్తున్నా తృప్తి ఉండదు పనికిరాని ఎంత వ్యర్థమైపోయింది సమస్తం ఈ రూపకంగా మెడిటేట్ చేయడం మర్చిపోయారు మనుషులు వాడు కూడా తెలుసుకుంటూ ఇది బెస్ట్ ఎందుకంటే వీడు మెడిటేట్ చేసిండే నా రాజ్యానికి డేంజర్ కాబట్టి వీడు మెడిటేట్ చేయకపోతేనే నేను సేఫ్ నా రాజ్యం సేఫ్ ఆల్రెడీ నా రాజ్యంలో ఎంతమంది బంధింపబడి ఉన్నారు వాళ్ళందరూ విడుదల పొందకుండా ఉండాలంటే వీడిని నేను మెడిటేట్ చేయని కూడా అందుకే వాడు ఏం చేసిండు ఫాల్స్ మెడిటేషన్ తీసుకొచ్చిండు యోగా అని ఇవన్నీ ట్రాన్స్నెంటల్ మెడిటేషన్ అని ఇంకేదో మెడిటేషన్ అని బౌద్ధ మెడిటేషన్ అని మహాయానం ఎన్నో పిచ్చి పిచ్చి పేర్లను ఉంటాయి దానికి ధ్యాస మీద ధ్యాన ధ్యాస మీద ఏది శ్వాస మీద ధ్యాస అని ఒక ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొచ్చేసి అసలైన మెడిటేషన్ నుంచి వాడు దుష్టుడు మనలని ముఖ్యంగా నేను చెప్పేది అనిల గురించి చెప్పాను ఎప్పుడు గురించి ఎప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడము ఎందుకంటే వారికి గురియాడమని తెలియదు వాళ్ళకి మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తవుల గురించే మనం మాట్లాడుతూ ఉంటాం ఈ యొక్క మెడిటేషన్ చేయకపోవడం వలన అనేకమైన సత్యాలు పోగొట్టుకున్నారు కాబట్టి ఏ రీతిగా నువ్వు ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తూ ఉంటావో ఆ రీతిగానే అవన్నీ నీతో ఉంటాయి స్క్రిప్చర్స్ మాట్లాడతాయి వాక్యం మాట్లాడుతుంది ఎందుకంటే అది జీవం కాబట్టి అది ఆ రోజు మాట్లాడింది ఈరోజు మాట్లాడుతూనే ఉంది అందుకు అది నువ్వు వింటున్నావు లేకపోతే వినవు కాబట్టి మీరు ఏ వాక్యం తీసుకున్నా దాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న ఆయక యొక్క రహస్యం నీకు బయల్పరచబడతా దాన్ని స్వీకరించినప్పుడు విడుదల కలుగుతూ అట్లా ఎన్నో విషయాలలో నీకు విడదల కలగాల ఆత్మీయ జీవితంలో ప్రకృతి సహజమైన జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఉద్యోగ స్థలంలో సాంఘిక స్థలాలలో అనేక ప్రాంతాలలో నీకు విడుదల రావాలా ఉద్యోగ రావాలా స్వస్థత రావాలా నీ జీవితాల్లో మహు విశేషమైన అద్భుతాలు ఒక వాక్యాన్ని నేను చూపించేసి ఇంకా ముగించేస్తా చూడండి తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఇది ఒకటి చూపించి నేను ముగించేస్తా చూడండి ఇక్కడ పన్నెండవ వచ అధ్యాయ వచనంలో ఏమిటంటే తిమోతితో మాట్లాడుతున్నాడు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అయితే ఇక్కడ నిజంగా యవనం అంటే యవనం కాదు వయసుకు సంబంధించినట్లు వయస్సుని బట్టి త్రునీకరించడం అన్నట్టు ఈ లోకం అయితే ఆయన చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించడం అనుకోండి నీ ఎవరుని బట్టి ఎవడిని నేను త్రునీకరింపు నీ యకము అన్నప్పుడు ఈ విషయం బాగా ఎవడు ఏమనుకున్నా కానీ నేను మటుకు ఆయన నీతి సత్యాన్ని ప్రకటిస్తా ఈ బచ్చగాడు చెప్పాడుది వీడేంది బ్యాక్గ్రౌండ్ వీడిని బ్యాక్గ్రౌండ్ ఎంత వీడు ఏం చదువుకున్నాడు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు నేను అందుకే అందరూ చెప్తా ఉంటా చదువుకోవాలా ఫుల్ చదువుకోవాలా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలా డిగ్రీతో సరిపెట్టుకోకండి ఎన్నో ఉన్నాయి అవకాశాలు అవకాశం లేదు పాపం యవనస్తులకి ఈ దేశంలో మెజారిటీ యవనస్థులకి అవకాశం లేదు చదువుకోవడానికి పాపం కానీ మనకు అందరికీ ఇచ్చిన దేవుడు అవకాశాలు కాబట్టి మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చదవాలా పిహెచ్డిస్ చదవాలా పెద్ద పెద్ద చదువులు చదవాలా ఎందుకు అంటే వా వాక్యం చెప్తే ఈ లోకం నేను స్వీకరిస్తుంది మీరు అనొచ్చు అట్లా మళ్ళీ చదువుకున్న వాళ్ళు అంటే ఈ లోకపు విధానం అంతే అది చదువురాని వాడు వాక్యం చెప్తే మీరు వాణ్ణి తృణీకరిస్తారు వీడికేం తెలుసు అని వాడు ఎంత పరిశుద్ధ ఆత్మాభిషేకం ఉండి ఎంత ప్రయాసంతో ఎన్ని విషయాలు నేర్చుకొని చెప్పినా కానీ వాణ్ణి తృణీకరిస్తూ ఉంటుంది లోకం ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి బచ్చగాడు వీడికేం తెలుసు అని చెప్తూ ఉంటారు అందుకే చెప్తే కొంచెం అంటే ధ్యానిస్తేప్పుడు ఈ విషయాలన్నీ నువ్వు ధ్యానించాలని చెప్తున్నా నేను తర్వాత అవును ఎవరు కూడా నన్ను ధృవీకరింపకుండాలంటే నేనేం చేయాలా ప్రభు ఆయన ఇస్తాడు మా ఆలోచన ఎందుకంటే ఆయన ఆలోచన కడతా కాబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు అన్నప్పుడు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి తృణీకరిస్తారు అని చెప్తుండు అది మెడిటేషన్ లో వచ్చే పాయింట్ ఎవడైనా ఎందుకు నిన్ను తృణీకరిస్తారు చెప్పండి ఇప్పుడు నేను మా అవుట్ రీచ్ గ్రూప్ లో ఒకరిని మించి చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఉంటారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు అందులో కంపెనీ సిఓలు ఉన్నారు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు బహు జ్ఞానం గలవారు సేవకులు కూడా ఉన్నారు ఫుల్ టైం పాస్టర్లు కూడా ఉన్నారు ఆ ఫుల్ టైం పాస్టర్లు ఇతరులని తృణీకరించడం నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు గమనిస్తూ నేను కూడా ఏం చేస్తానంటే ఏం సపోర్ట్ చేయను ఎందుకంటే ఈ వాక్యం ఏమంటుందంటే ఎవడనూ నిన్ను తృణీకరిం పని చెప్తుంది కాబట్టి నువ్వే చేసుకోవాలి నేను కాదు చేయాల్సింది కాబట్టి ధ్యానంలో వచ్చే ఈ యొక్క సత్యాలను గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే వీటిని ధ్యానించి వాటిని పాటిస్తావో దేవుడు అప్పుడు తబ్బిపోయిపోయి ఆనందిస్తా ఉంటాడు ఆయన తబ్బిపోయిపోతుంటాడు అరే వీడు నేర్చుకోండి ఈ వాక్యం ఈ సీక్రెట్ నేర్చుకుండి వీడు ఎట్లా ధ్యానించాలా ఎట్లా పాటించాలా వీడు నేర్చుకుంటూ సరే చాలు ఇంకా వీడు హీనోస్ ఏ రీతిగా దృష్టి విజయం పొందాలని వీళ్ళు తెలిసిపోయింది అక్కడ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు ధృవీకరిస్తారని కూడా చెప్తున్నాడు సీక్రెట్ నీ మాటలలోను వాడిని ధృవీకరించే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ ప్రవర్తనలోను నీవు చూపించే ప్రేమ విధానాన్ని బట్టి నీ విశ్వాసంని బట్టి నీ పవిత్రతను బట్టి వీటన్నిటి విషయంలో నువ్వు తృణీకరింపబడచ్చు అని చెప్తున్నాడు కాబట్టి విశ్వాసులకు మాదిరిగా ఉండాలా అనేసి చెప్తున్నాడు అప్పుడు ఎవడు నిన్ను తృణీకరించడంటున్నాడు ఈ కష్టమే కానీ సా అయితే కాదు కదా సమస్తం సాధ్యమే దేవుడికి సమస్తం సాధ్యమే కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ్యానించడము అనేది పోవడం వలన గుడిగా చదివేసి చెప్పేసి వెళ్ళిపోతున్నాం వాక్యాలు ఎన్ని వాక్యాలు చెప్తున్నాం కానీ ఆ వాక్యాలు మన చేతులు నెరవేరినాయా ఎన్ని వాక్యాలు వింటున్నాం కానీ ఆ వాక్యాలు మన చేతులు నెరవేరుతున్నాయా ఒక సాక్ష్యం ఇవ్వాలా నెరవేరణ ఇవ్వలేని స్థితిలో ఉన్న మీ మనం కాబట్టి ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఇక మీదటనైనా మనం దీన్ని ధ్యానిస్తాం దివారాత్రంలో ధ్యానిస్తూ ఉంటాం దివారాత్రంలో ధ్యానిస్తూ ఉంటాం అది విడిచిపెట్టాం ఇది ఎందుకు ప్రభావ ఇది ఎట్లా ప్రభావ దీన్ని ఎట్లా ధ్యానించాలా ప్రభా మీరు అన్ని రకాల అపవచత పిండిపోయిన వారిని అందరినీ స్వస్థపరిచారు కదా ఈ రోజు కూడా మీరు స్వస్థపరుస్తారు ప్రభా నాకు తెలుసు అని నువ్వు ప్రార్థన చేస్తావు మెడిటేషన్ చేసినాక నువ్వు ప్రార్థనలు కూర్చుంటావు అప్పుడు దేవుడు విశేషమైన కార్యాన్ని జీవితంలో చేస్తాడు అటువంటి కార్యాలు చేయాలని ప్రార్థిస్తాం పరిశుద్రవ తండ్రి మీకు వందాలైనా ఏ రీతిగా మేము ధ్యానించాలా అన్న విషయాన్ని మీరు మా తను మరి కొన్ని విషయాలు మాకు నేర్పండి దీర్ఘంగా వీటిని నేర్చుకోవాలా చిన్న గొడపిల్లలాగా మేము ఉన్నాం నైనా మెల్లమెల్లగా నడిపించండి వీటిని నేర్చుకొని అనేకులకు మేము చూపించాలా అనేకులు ప్రభు జీవంలోకి రావాలా వీటన్నిటిని మరీ ఇతరులకు ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అంతా నడిపించమని ఏసుక్రిస్తు అన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రిస్త కృపా సమాధ నడిపింపు మనందరికీ సదాకాలం తొడను గాక ఆమెన్ ప్రైజ్ లాడగారు అందరికీ ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్ లాడందరికీ